కీర్తన మూడు వందల ఏడు తివుడించుకల్ సముద్రమంతం పొలుమారు చిగిరించి మాయ కోపములైతేను కోటాను కోట్లు తీపనములైతేను దిన కొత్తలు చపలబుద్ధులు రాపాడి గడవగ ఓ మాయా కోరికలైతేను కొండల పొడవులు తీరని మోహాలు తిందేపలు పూరేటి చలములు పుడివోని పంటలు ఈ రీతినే ఎలయం చీచిమాయ ముకున్న మదములు మోపుల కొలదలు పెనగిన లోభాలు పెనువాములు నినుపై త్రివేంకటే నీ దాసుల దాసూలనంటదు ఎనసి పరులనైతే మాయ